సంకీర్తన ఐదు వందల నాలుగు ఇంతటి దైవమవు మాకు ఇటు వారమో ఎంతవారమో భాగ్యమేమి చెప్పేదికను తలకొని ఒక కొంత ధనము గనినవాడు వెళ్ళలేని గర్వముతో విర్రవీగిని బలువుతో ఒక రాజు పట్టి కొలిచినవాడు తలిగతో నాకెవ్వరు సరే వింతగా ఒక పరుస చేతగలవాడు ఎంతవారిగై కోడు ఎకుడంటాను కొంత ఒక మంత్రము పంపు చేయించుకునేవాడు అంతటికి గురుడంటాన నిమృసీని ఎగువ ఒక దుర్గము ఎక్కువ ఏలేవాడు పగవారిగై కొనక బలువయ్యిని ఆగపడి వెంకటాద్రి మీద నిన్ను తగ నమ్మినట్టివాడు ధన్యుడ